అడ్డము చెప్పగరాదు అవుకాదనగరాదు వడ్డినదనుభవించే ఓపిక జీవులదీ ఈకలెత్త జన్మములు ఇన్ని జంతువులయందు కోరికలు కొనసాగే కోటానకోటి నారుకొనె సంపదలు నానా రూపములై తీరదేమిఠాయి చిక్కు దేవుడు వెట్టినదీ అల్లు అల్లుకొని కర్మములు అక్కడికి నిక్కడికి వెల్లవి రాయను మాయ వెనకా ముందు కెల్లు రేగ దేహమందే కిమ్ముల చుట్టరికాలు పొలువోదెన్నడు భూమి పుట్టగా పుట్టినదీ పండెను సంసారము ఫలమైన నానాటికి నిండేను నాలికకు నెమ్మది చవులు అండనే ఉండి శ్రీవెంకటేశుడంతర్యామీ వండవనట్లుగా వన్నెకెక్కించినది